కళాపూర్ణ వింజమూరి అనసూయాదేవి గారి గతానికి స్వాగతం రచనలో ఇప్పుడు మూడవ చాప్టర్ ఆనాటి బ్రహ్మ సమాజం నేను బ్రహ్మ సమాజం స్థాపించిన వారు రాజరామ్మోహన్ రాయ్ గారు ఈయన బెంగాల్లో పదిహేడు మే ఇరవై తేదీన జన్మించారు తల్లిదండ్రులు తరణి రమాకాంతులు రామ్మోహన్ రాయ్ బహుభాషా ప్రవీణులు పదిహేను సంవత్సరాల వయసులోనే పర్షియన్ అరబిక్ సంస్కృతం నేర్చుకున్నారు పాలిటిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎడ్యుకేషన్ అండ్ రిలేషన్లలో గొప్ప ఆసక్తి ఉపనిషత్తులను క్షుణ్ణంగా పఠించారు ఆ సూత్రాలను పాటించేవారు ప్రజలలో విద్యను పెంపొందించడానికి కృషి చేశారు ఇండియన్ విధానం కంటే ఇంగ్లీషు విద్య గొప్పదన్నారు పద్దెనిమిది వందల ఇరవై రెండులో ఒక ఇంగ్లీష్ స్కూల్ను కూడా నడిపించారు రాజారాంమోహన్ రాయ్ గారు సంఘంలో జరుగుతున్న దురాచారాలనేంటినో ఎదుర్కొన్నారు సతీ అనబడే సహగమనాన్ని అరికట్టారు భర్త చనిపోతే భార్య కూడా ఆ చితిలోనే పడి అతినితోనే కాలిపోవాలి ఈ మూఢాచారం ఆ రోజుల్లో ప్రబలంగా ఉండేది దీన్ని రూపమాపటానికి రాజారాంమోహన్ రాయ్ గారు బద్దకంకణం కట్టుకున్నారు అలాగే బాల్య వివాహాలను రద్దు చేయడానికి కూడా చాలా పాటుపడ్డారు పద్దెనిమిది వందల ముప్పై రెండులో అంబాసిడర్ ఆఫ్ మొఘల్ ఎంపైర్గా యూకే వెళ్ళారు అప్పుడే ఫ్రాన్స్ కూడా విజిట్ చేశారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో స్టాపిల్టన్లో మరణించారు రాయ్ గారు మరణించడానికి ఐదేళ్ల ముందు అంటే పంతొమ్మిది బ్రహ్మ సమాజం స్థాపించారు ఆయన చనిపోయే టైంకే ఐదు సంవత్సరాల్లో బ్రహ్మ సమాజం దేశమంతా పాకింది బెంగాల్లో మరీ ప్రబలంగా వ్యాపించింది మూఢ విశ్వాసాలతో సతమవుతున్న ప్రజలకి బ్రహ్మ సమాజపు సిద్ధాంతాలు ఎంతో రుచించాయి దేవుడొక్కడే జగత్పిత జాతి ఒక్కటే మానవజాతి రాజ్యం ఒక్కటే సర్గరాజ్యం ఇవి బ్రహ్మ సమాజం సిద్ధాంతాలు ఇవి ప్రజలకెంతో నచ్చాయి ఉత్సాహము ఇచ్చాయి ఏ పేరుతో పిలిచినా దేవుడుొక్కడే ఇంతమంది దేవుళ్లని కొలవక్కర్లేదు ఇన్ని గుళ్ళు గోపురాలు తెలగక్కర్లేదు క్యాస్టి సిస్టమ్ కొంతవరకు రూపుమాపింది బ్రహ్మ సమాజం నువ్వెక్కువ నేను తక్కువ అనేది లేదు అన్ని జాతులు ఒక్కటే మతాంతర వివాహాలు అంటే ఇంటర్క్యాస్ట్ మ్యారేజెస్ కూడా ప్రారంభమయ్యాయి ప్రజలు ఈ మార్పుకి ప్రబోధికగా స్వాగతమిచ్చారు బ్రహ్మ సమాజం నెమ్మదిగా ఆంధ్రాకు కూడా పాకింది ఎమోషనల్లీ అండ్ ఆర్టిస్టికల్లీ ఆంధ్రులు కూడా బెంగాలీస్ లాంటివారే బ్రహ్మ సమాజం ఇట్టే పట్టేసింది వీరిని కొన్ని వందల మంది ఫాలోయర్స్ బయలుదేరారు ఈ విషయంలో మా కాకినాడ కూడా ఏం తీసుకోలేదు ముందంజు వేసిన ఊళ్ళల్లో కాకినాడ ఒకటని చెప్పొచ్చు పిఠాపురం మహారాజా వారి ఉదాత్తతతో చాలా అందమైన బ్రహ్మ సమాజం అందరం ఊరు పిఠాపురం రాజావారి కళాశాలకు ఎదురుగా ఉన్న విశాలమైన ఆవరణలో చాలా ఆర్టిస్టిక్గా నిర్మించబడింది నేను కాకినాడ దాన్ని అవడం వల్ల నా చిన్నతనంలోని మా ఊరికి సంబంధించిన బ్రహ్మ సమాజం యాక్టివిటీస్ గురించి మాత్రమే రాయదలిచాను బ్రహ్మర్షి వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో కాకినాడ బ్రహ్మ సమాజం దినదినాభివృద్ధి చెందింది ఎందరో నిష్ణాతులు పెద్దలు ఇందులో మెంబర్స్గా చేరారు జయంతి నారాయణరావు గారు రామకృష్ణయ్య గారు నావి జగన్నాథరావు గారు పెద్దాడ రామస్వామి గారు తారకం గారు మాచిరాజు సీతాపతిరావు గారు గరిమెళ్ల వీరభద్రరావు గారు వినయభూషణ్ రక్షిత్ గారు తల్లాపురకడ ప్రకాశరాయుడు గారు తెలికిచెర్ల వెంకటరత్నం గారు వారి సోదరులు పిఠాపూర్ దివాన్ శివనాథ శాస్త్రి గారు వింజమూరి వెంకటలక్ష్మి నరసింహారావు గారు అంటే మా నాన్నగారు దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు అంటే మా మేనమ్మ సీతారాంమూర్తి గారు ఇంటి శేషగిరి రావు గారు గాడేపల్లి అనంతం సీతారాం బ్రహ్మంగారు మొదలైన వారు ముఖ్యమైన మెంబర్స్ దానిలో ఇంకా కొన్ని వందల మంది మెంబర్స్ అన్ని ఊళ్ళ నుంచి వచ్చేవారు వారి పేర్లు జ్ఞాపకం లేవు ప్రతి ఏడు బ్రహ్మోత్సవాలు ఒక్కొక్క ఊళ్ళో జరిగేవి ఏ ఊళ్ళో జరిగిన మామయ్య ఉపన్యాసం నా భక్తి గీతాలు తప్పకుండా ఉండి తీరేవి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బ్రహ్మ సమాజం సెంటినరీ ఉత్సవాలు ఊరేగింపులు ఉపన్యాసాలు ప్రార్థనలు పాటలు విందులతో పెద్ద పెట్టున జరిగాయి నేనప్పటికే పాడుతున్నాను అప్పుడు నాతో మా అన్నయ్య ప్రభాకర్ కూడా పాడేవాడు నాకెనిమిదేళ్లు అన్నయ్యకి పదకొండేళ్లు వాడిది గొంతు మారే వయస్సు కాదు కనుక నా శృతిలోనే పాడేవాడు కోటి కంఠములగూర్చి పాడుదము సాటి లేని మన ప్రభుగూర్చి ఇది గో బ్రహ్మణామతరణి ఎవరికిష్టమో వారు రండు మొదలైన పాటలు పాడేవాళ్ళం కొంత మామయ్య చెప్పినట్టు పాడినా చాలా వరకు నేను ట్యూన్ మార్చేసుకుని నా ఇష్టం వచ్చినట్టు పాడేదాన్ని ఆర్ఫనేజ్ పిల్లలు కొన్ని పాటలు పాడేవారు ఇలా పాడుతూ రోడ్డు మీద ఊరేగవాళ్ళం నగర సంకీర్తన చేసేవాళ్ళం హరిజన హాస్టల్ పిల్లలు మాలలమేమో పనికి మాలిన వారలము శ్రీ లలితేశ్వర గల మాలలము అంటూ పాడుతుంటే అందరికీ కళ్ళు చెమ్మగిల్లేవి ప్రతి ఆదివారం బ్రహ్మ సమాజ మందిరంలో బ్రహ్మోపాసన జరిగేది చర్చికి వెళ్ళినట్టు కోవిలికి వెళ్ళినట్టు మెంబర్స్ అందరూ కుటుంబాలతో సహా హాజరయ్యేవారు అందరికంటే ముందు వెంకటరత్నం నాయుడు గారు వచ్చి ఓ కుర్చీలో కూర్చునేవారు ఎవరైనా ఆలస్యంగా వస్తే ఆయనకిష్టముండేది కాదు ఒక్కొక్కరే వెళ్లి ఆయన పాదాలకు నమస్కారములు పెట్టి దీవెల్ని అందుకునేవారు ముందుగా అల్పాహారం ఉండేది ఆ తర్వాత ప్రార్థన మధ్య భక్తి గీతాలతో ఒక్కొక్క వారం ఒకరు ప్రార్థన నడిపించేవారు తరచుగా వెంకటరత్నం నాయుడు గారు నావి జగన్నాథరావు గారు పెద్దాడ రామస్వామి గారు తారకంగారు జయంతి నారాయణరావు గారు లాంటివారు ఆచరించేవారు నారాయణ గారి ప్రార్థనలో ఆయన రాసిన ప్రార్థనా గీతాలు ఆయనే పాడేవారు ఒకప్పుడు కరుడక్కయ్య వాళ్ళు వాళ్ళకు వారే కుటుంబ సభ్యులు కూడా పాడేవారు మిగతా ప్రార్థనలో ముఖ్యంగా నేను సోలోలు పాడేదాన్ని ఒకసారి రావా నీ అడుగుదోయిలో నిర్జరామృత నీ అడుగులే కాక నిరుపేద జీవికకు ఏ ఏడు కడ కలదురా అని మొదలైనవి ఇవన్నీ ఈ రోజుల్లో నేను సంగీతం కూర్చిన పాటలో పిఠాపురం రాజవారు స్థాపించిన అనాథ సరళాలయం పిల్లలు హరిజన హాస్ల పిల్లలు ఈ ప్రార్థనలకి తప్పక వచ్చేవారు వారంతా ఏకకంఠంతో క్వయర్లోలా ప్రేయర్లో లాగా భక్తి గీతాలు పాడుతుంటే మనసుకెంతో ప్రశాంతంగా ఉండేది మంగళం బ్రహ్మ కృపాహి కేవలమని నేను లీడ్ చేసి పాడేదాన్ని అందరూ గొంతు కలిపేవాళ్ళు ఈ పాట అందరికీ ఇష్టమైన పాట పంతొమ్మిది వందల ముప్పై మోహన్ రాయ్ వర్ధంతి జరిగింది మా కాకినాడ వారు ఈసారి మరీ గ్రాండ్ స్కేల్లో చేశారు ఆంధ్ర నలుమూల నుంచి మెంబర్స్ కుటుంబాలతో వచ్చారు బ్రహ్మ సమాజ మందిరం విద్యుత్ దీప దేదీప్యమానంగా వెలుగొందింది ఈ లైటింగ్ చూడ్డానికి చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి జనం తండాలుగా వచ్చారు ఆర్ఫనేజ్ ఆడవాళ్లు అమ్మన్నక్కయ్య ఇందిరక్కయ్య మొదలగు వారందరూ ముగ్గురు ముగ్గులు వేయడానికి అలంకరణ చేయడానికి తోడ్పడ్డారు మగవారు అరటి స్తంభాలతో మామిడాకుల తోరణాలతో రంగురంగుల పూలతో మందిరం వేదిక అలంకరించారు స్పెషల్ ప్రార్థనలు బ్రహ్మ గీతాలాపంలే కాక కొన్ని వందల మందికి విందు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు ముఖ్యమైన అకేషన్స్ లో ప్రార్థన బ్రహ్మర్షి వెంకటరత్నం నాయుడు గారు కండక్ట్ చేసేవారు ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడేవారు బొమ్మెస్టిక్ అండ్ హైట్ ఫ్లోన్ లాంగ్వేజ్ లో చాలా విషయాలు చాలా ఇంట్రెస్ట్ గా చెప్పేవాళ్ళు మధ్య మధ్య నా చేత ఆయనకి ఇష్టమైన ప్రార్థనా గీతాలు పాటించుకునేవారు మా ఊరి బ్రహ్మ సమావేశ సమాజ ముఖ్యమైనవి మరుపురానివి తోటవిందులు పౌర్ణమి భజనలు ఈ చెప్పొచ్చు ఈ తోటవిందులు తరచు మహారాజా వారి ఆర్ఫనేజ్ దాటాక వారి తోటలోనే జరిగేవి రకరకాల ఫలవృక్షాలు పుష్పాలతో నిండి ఉన్న రమ్యమైన తోట మధ్య సమస్తమైన చదు సదుపాయాలతో ఒక విశాలమైన భవనం తోట విందుకు వచ్చిన వారంతా సమిష్టి సంతృప్తి భోజనాలు ఆరగించి మళ్ళా సాయంత్రం కాఫీ పలహారాల టైం వరకు ఆ బంగ్లాలో రెస్ట్ తీసుకునేవాళ్ళు చెట్ల కింద శుభ్రం చేసి భోజనాలు అక్కడ చేసేవాళ్ళు మా కాకినాడ బ్రహ్మ సమాజం వారి తోట విందుల వంటల పసందు చెప్పతరం కాదు బ్రహ్మ సమాజం వారి మరొక ఆకర్షణీయమైనది పౌర్ణమి భజనలు వెన్నెలలో విందులు అదే ఇప్పటి మూన్ డినర్స్. డిన్నర్స్ క్యాండిల్ లైట్ డిన్నర్స్ లేని ఆ రోజుల్లో ఇవి యువతరం వారిని చాలా ఉత్సాహపరిచాయి ఈ వెన్నెల విందుల్లో మరొక స్పెషాలిటీ ఏంటంటే నా పాటలు వచ్చిన వారు చక్కగా భోజనాలు చేసి ప్రార్థనా గీతాలు వింటూ పన్నెండైనా కదిలేవారు కాదు ఈ పౌర్ణమి భజనలు వేసంగిలో మాత్రమే ఏర్పాటు చేసేవాళ్ళు ప్ర పౌర్ణమి భజనల్లో నేను పాడిన కొన్ని పాటలు జయ జయము జ్ఞాన ప్రభాకర దరిద్ర నారాయణలో కెస ఎంత తుడిచినా ఇగిసిపడమే నట్ట నడి సంద్రాన నావలో ఉన్నాను ఎంతకాలము వేచి ఇందును నా నోట నీ మాట గానమయ్యే వేళ ఇవి ఎక్కువగా పాడేదాన్ని ఎన్నని రాయను ప్రతి పౌర్ణమికి కొన్నైనా మామయ్యి రాసిన కొత్త పాటలు ట్యూన్ పెట్టి పాడేదాన్ని నేను ఒక్కదాన్నే అప్పటికింకా సీతని నాతో కలుపుకోలేదు అప్పుడప్పుడు రక్షిత్ గారు భార్య బెంగాలీ భజనలు పాడేవారు వెంకటరత్నం నాయుడు గారితో నాకున్న అనుబంధాన్ని గురించి కొంత రాసుకోవాలి ఆయన తాతగారు అని పిలిచేవాళ్ళు తాతగారు కాకినాడ సినిమా థియేటర్స్ రోడ్లో ఓ పక్కగా ఉన్న తోట మధ్యనున్న పెద్ద బంగ్లాలో ఉండేవారు ఈ బంగ్లా కూడా పిఠాపురం మహారాజా వారిదే తాతగారు కానీ మనుష్యుల మధ్య మొసలుతూ ఉండేవారు కొందరు అనాథల్ని పెంచి ఉన్నత విద్య చెప్పించి ఉద్యోగాలు ఇప్పించి పెళ్లిళ్ళు కూడా చేయించేవారు ఇంటర్ కాస్ట్ పెళ్లిళ్ళు ఎన్నో ఆయన చేతుల మీదుగా చేయించారు డీటెయిల్స్ రాస్తే వేరే పుస్తకం రాయొచ్చు బ్రహ్మ సమాజం మెంబర్స్ లో కష్ట సుఖాలు నాయుడు గారు పంచుకునేవారు ఆదుకునేవారు కూడా నేను తాతగారికి నేను ఫేవరెట్ మనరాల్ని నన్ను పక్కన కూర్చోబెట్టుకుని ఎన్నో కబుర్లు చెప్పేవారు నేను గొప్ప కళాకారిణ్ణి అవుతాననేవారు బుద్ధిజం సంఘమిత్ర ప్రచారం చేసినట్లు బ్రహ్మాయిజంని అనసూయ పాటలతో ప్రచారం చేయాలి అనేవాళ్ళు నా గొంతు ఎంత నిండుగా ఉండేదో నేనంత వీగ్గా నీరసంగా ఉండేదాన్ని మా నాన్నగారు బెంగపెట్టుకుని నాకు చవన్ప్రాస గుమ్మ పాలు ఇప్పించేవారు తాతగారు అంతకంటే బెంగపెట్టుకున్నారు వారం వారం నాకు ఓల్టీస్ డబ్బా గ్లాస్కో బిస్కెట్లు పంపేవారు కోయగా కొన్ని నెలలు రోజు రోజు సాయంత్రం నాలుగు గంటలకి గుర్రబ్బండి పంపేవారు అందులో నేను ముందుగా తాతగారి బంగ్లాకు వెళ్ళి తాతగారితో కలిపి హార్లిక్స్ తాగి కేక్స్ బిస్కెట్లు తిని ఇద్దరం గుర్రబ్బండిలో బీచ్కి వెళ్లేవాళ్ళం సముద్రం గాలి లంగ్స్కు మంచిదనేవారు అక్కడ బండిలోనే ఓ అరగంట కూర్చున్నాక నన్ను మళ్లీ ఇంటి దగ్గర దింపి ఆయన బంగ్లాకు వెళ్లేవారు ఇటువంటి పెద్దల ఆప్యాయత ఆశీస్సులు పొందిన అదృష్టవంతురాలి నేను ఆ తర్వాత తాతగారు ఎక్కువ కాలం బ్రతకలేదు పోయే ముందు కూడా ఆయన కోరిక ప్రాణం పోయే వరకు ప్రార్థనా గీతాలు వినడం అలాగే వంతుల మీద ఆఖరి వరకు పాడాం ఆయన సంతాప సభలో నాన్నగారు మామయ్యు రాసిన పద్యాలు తాతగారు మీరు తల వంచుకుని దేయం కోల్చువేళ పాడి ఆఖరి పద్యంలో ఏడుపుగా ఆపుకోలేక క్రింద చతికిలబడి రెండు చేతులతో ముహం కప్పుకుని ఏడ్చాను పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మద్రాసు ఆల్ ఇండియా రేడియో ప్రారంభించాక నేను తరచూ అక్కడకు వెళ్లడం పంతొమ్మిది వందల నలభై ఒకటిలో అక్కడ కొన్నాళ్లు రేడియోలు మ్యూజిక్ కంపోజర్గా ఉద్యోగం చేయడం వల్ల కాకినాడ బ్రహ్మ సమాజం కార్యకలాపాలలో పాల్గొనడం తగ్గింది పంతొమ్మిది వందల కుమాక మార్చాం మద్రాసు వెళ్లా కూడా అప్పుడప్పుడు ఇతర ఊళ్లలోనూ మద్రాసులోనూ జరిగిన బ్రహ్మ సభలకి పంతొమ్మిది వందల ముప్పై కలకత్తా హిస్ మాస్టర్ వాయిస్ వారికి కొన్ని పాటలు రికార్డ్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ బాలీగంజ్ లో ఉన్న బ్రహ్మ సమాజ మందిరంలో పాడాను బ్రహ్మ సమాజం నీతులు బోధించింది క్రమశిక్షణ నేర్పించింది శుచి శుభ్రత ఆచరణలో పెట్టింది ఐకమత్యాన్ని ప్రోత్సహించింది సర్వమానవ సౌభ్రావత్వం సర్వమత సామరస్యాన్ని పెంపొందించింది ఆనాటి మా ఊరి బ్రహ్మ సమాజంలో పరంగా నేను ఒక ముఖ్య పాత్ర వహించానని చెప్పుకోక తప్పదు నా పాటలు అమూల్యమైన బ్రహ్మధర్మాలను బోధించి ఆచరణకు వ్యాప్తికి ప్రచారానికి కొంతవరకైనా తోడ్పడ్డాయి